కూడాను దీనికి ఉత్పత్తి నాశాలు ఉండడం చేత మార్పు ఉండడం చేత వికారత్వం ఉండడం చేత ఇది కాదేమో అనేటువంటిది లోపల తనకే ఒక సందేహం వచ్చింది తండ్రి దగ్గరకు చెప్పిన తర్వాత మళ్లీ అదే చెప్పాడు తపసా బ్రహ్మ విజిజ్ఞాస స్వా తపో బ్రహ్మేతి కనుక మళ్లీ వెళ్లి ఆలోచన అన్నాడు అంతే ఇది తప్పు అని కూడా చెప్పలేదు ఎందుకని అంత మాత్రం ఆలోచన చేయగలిగాడు అక్కడికి గురువు తండ్రి అయినటువంటి వరుణుడు సంతోషపడ్డాడు అర్థం ఎప్పుడు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆహారం తీసుకుంటూ ఉంటే మనుషుల శక్తి ఎట్లా వస్తూ ఉంటుందో ఔషధం తీసుకుంటూ ఉంటే ఆరోగ్యం ఎట్లా జ్ఞానం వింటూ ఉంటే కనుక మనిషిలో మార్పు లేకపోతే ఇంకా అంతకన్నమించిన దౌర్భాగ్యం దురదృష్టం ఈ ప్రపంచంలో ఇంకోటి ఉండదు కనుక గురువు వాడు అది చూస్తూ ఉంటాడు తను బోధ చేస్తాడు ఎందుకంటే వినేవాడు వాడికి ఉపయుక్తమైనా కాకపోయినా నష్టం లేదు తనకు మననం తను ఆనందిస్తూ ఉంటాడు బ్రహ్మ జ్ఞానం జ్ఞానం ఎప్పుడైతే ఉందో ఆనంద స్వరూపం గనక అలా బోధించడంలో తనకు ఆనందం కానీ వినేవాడిలో గనక మార్పు వస్తే ఆ మార్పుని సునిశ్చితంగా చూడగలిగేటువంటి శక్తి ఎవరికి ఉంటుంది అంటే గురువుకే ఉంటుంది కనుక నువ్వు ఇది తప్పు అని అనలేదు అది తప్పే అన్నం బ్రహ్మ కాదు కాని ఆ మాత్రం ఆలోచన చేయగలిగాడు తపో అతప్యత తపస్తత్వ కనుక ఆ తపస్సు చేసిన తర్వాత తప ఆలోచన చక్కటి ఆలోచన చేసి వచ్చాడు కనుక ఈ మాత్రం రాగలిగాడు కొంతైనా ఒక్క మెట్టు ఎక్కగలిగాడు రెండో మెట్టు ఎక్కించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆనందం తనలో కలగడం చేత నాయన తపహ బ్రహ్మ ఇది ఇప్పుడుంటున్నాడు అనమాట ఎందుకని ఈ మాత్రం ఆలోచన చేశావు కాదు ఈ ఆలోచనతో నువ్వు బ్రహ్మం చేరుతావు కాబట్టి తపస్స బ్రహ్మ విజిజ్ఞాసస్వ కాబట్టి తపస్సు చేత ్రహ్మాన్ని తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి వెళ్ళు అని అంటే దాని అర్థమేంటి ఇప్పుడు నువ్వు వచ్చినటువంటి నిర్ణయం సరైంది కాదని గురువు చెప్పేశాడు అందువల్ల వెళ్లి మళ్ళీ ఆలోచన చేశాడు ఆలోచన చేసినప్పుడు తనకు ఆలోచనలు మనసులో కదిలాయి ఇది విచారం దీంట్లో నిర్ణయానికి వచ్చాడు ఏమని ప్రాణో బ్రహ్మేతి విజానాథ్ అడ తపస్ తత్వా తపస్సు చేసిన తర్వాత మళ్లీ వచ్చాడు మళ్లీ వచ్చి ఇక్కడ చెబుతున్నాడు ఏమని ప్రాణ బ్రహ్మ ఇది యజానాథ్ కాబట్టి ప్రాణమే బ్రహ్మ ఎట్లా చెప్పగలవు యావత్ ఎస్మిన్ శరీరే ప్రాణోభవతి తావత్ ఆయు ఇతే ఒక నిర్ణయం ఇప్పుడు ఈ శరీరంలో ప్రాణం ఉన్నంతవరకు ఆయు ఉంటుంది మనిషి అంతే యావత్ ఎంతవరకైతే అస్మిన్ శరీరే ఈ శరీరంలో ప్రాణోభవతి ప్రాణం ఉంటూ ఉందో వత్ అంతవరకు ఆయుహు మనిషి బ్రతుకున్నాడని అర్థం కాబట్టి ఈ నేను జీవించి ఉన్నాను అని అనడానికి ప్రాణం ఉండడం వల్లనే గనక వచ్చినటువంటి జీవులు కూడా ప్రాణంతోనే ఈ ప్రపంచంలోకి వచ్చారు కాబట్టి ప్రాణాత్ ఏవా ఇమాని భూతాని జాయంతే కలు కలు అదే కదా అవును కదా కాబట్టి ప్రాణం వల్లనే కదా వచ్చారు కాబట్టి పుట్టినటువంటి వాడు ప్రాణం లేకుండా గనకొచ్చుంటే తల్లి గర్భంలో నుంచి వెంటనే మనం దగ్ధం చేస్తున్నాం కదా దేహాన్ని తీసుకెళ్లి ఓకే జస్ట్ ఆలోచన అదే ఆలోచన తపహా ఆలోచన కాబట్టి బిడ్డ పుట్టినప్పుడు చచ్చిపోయిన బిడ్డ పుట్టాడు అనుకోండి ఆ బిడ్డను దగ్ధం చేసేస్తున్నాం ఎందుకని ప్రాణంతో వస్తేనే ప్రాణులు ఎవరైతే వచ్చారో ప్రాణంతో వచ్చినప్పుడు మాత్రమే జీవించున్నాడనేటువంటి ఉద్దేశంతో మనం వాడికి వాడిని చూస్తున్నాం కానీ లేకపోతే తీసుకెళ్లి పడేస్తున్నాం కాబట్టి ప్రాణం ఉంటేనే రావడం కాబట్టి ఇమాని భూతాన్ని వీళ్ళందరూ కూడాను ప్రాణాత్ ఏవా జాయంతే కలు కదా పుట్టారు చచ్చిన కుక్క నుంచి కుక్కపిల్ల రాదు కదా ఊరికే ఊహ ఇప్పుడు బ్రతికున్నటువంటి కుక్కే కుక్కని ఈతుందేమో కాని కుక్కపిల్లని చచ్చిపోయినటువంటి కుక్క ఈయనటువంటి అవకాశం లేదు కనుక చచ్చిపోయినటువంటి కుక్క గనక కుక్క పిల్లను కనుక ఏనగలిగితే సరేనా అప్పుడు మనం ఊహించవచ్చు ఓహో ప్రాణం లేకుండా కూడా ప్రాణం వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకని ప్రాణం లేని కుక్కలో నుంచి ప్రాణం వచ్చింది కాబట్టి కుక్క చచ్చిపోయింది చచ్చిపోయినటువంటి కుక్కలో నుంచి కుక్క పిల్లలు వచ్చింది కనుక ఇది ప్రాణి అప్రాణిలో నుంచి ప్రాణి వచ్చింది ప్రాణం లేనిటువంటి దాంట్లో నుంచి ప్రాణి వచ్చింది అనుకోవచ్చు కానీ బ్రతుకున్నటువంటి జంతువు నుంచే వస్తువుంది బ్రతుకున్నటువంటి ప్రాణి నుంచే వస్తు గనక ప్రాణత్ ఇమాని భూతాన్ని జాయంతి ఖలు అది కాబట్టి ఒక విత్తనం తీసుకెళ్లి మనం నాటాము అంటే అది సజీవంగా ఉంటేనే విత్తనం సజీవంగా ఉంటే బీజం అప్పుడు మొలకెత్తుంది అంతేగాని ఒక పుచ్చిపోయినటువంటి అది చచ్చిపోయినటువంటి డెడ్ సీట్ తీసుకునే కనుక మనం నాటితే వచ్చేందుకు అవకాశం లేదు కాబట్టి ఆ బీజం ఏదో అందులో ప్రాణం ఉంది ఉంది అని తెలిసినప్పుడు మాత్రమే దానిని నాటితే వస్తు ఉంది కాని లేకపోతే వచ్చేందుకు అవకాశం లేదు దానిని బట్టి మనకు ఏమర్థమవుతా ఉంది ప్రాణం వల్లనే రావాలి కానీ ఇంకో దానివల్ల ఉత్పత్తి అనేటువంటిది ప్రాణంతోనే జరుగుతుంది ప్రాణాధ్యేవ కల్విమాని భూతాని జాయంతే ఓకే ప్రాణైన జాతీవంతి అది అలా వచ్చిన తర్వాత ్రతుకున్నారండి అని అంటే ఎంతవరకు పొయ్యాడండి అని ఎప్పుడు చెప్తావు ప్రాణం పోతే ప్రాణం పోతే పొయ్యాడంటున్నావు గనక ఉన్నాడనేది ప్రాణం ఉన్నంతవరకే ప్రాణైన జీవంతి జాతానే ప్రాణైన జీవంతి అలా పుట్టిన తర్వాత ప్రాణం ఉన్నంతవరకే జీవులుంటున్నారు అందుకనే ప్రాణులు ప్రాణం కలిగి ఉన్నారు కనుక ప్రాణులు ప్రాణం ప్రయంతి అభిసంవిశంతి ఇది ఒక మహిళ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 కేవలం దేహం వరకే కాని ప్రాణం ఉండాలి ప్రాణధారి కర్మ చేస్తూ ఉన్నాడు గాని దేహధారి కాదు దేహం ఉన్నంత మాత్రం ఉపయోగం లేదు ప్రాణధారి అనే ఉద్దేశ్యంతో ప్రాణో బ్రహ్మేతి ప్రాణ బ్రహ్మ ఇతి